రెండు వందల మహినుద్యోగి కావలే మనుజుడైన వాడు సహజీవలె నుండేమి సాధింపలేడు వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు చదరి మరచితే సృష్టి చీకటవు పొదలి నడిచితేను భూమెల్లా మెట్టిరావచ్చు నిదిరించితే కాలము నిమిషమై తోచూ వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ జాడతో నూరకుండితే జడుడౌను ఓడక తపసియైతే ఉన్నతోన్నతుడౌ కూడక సోమరియతే గుణహీనుడౌను మురహరు కొలిచితే మోక్షము సాధించవచ్చు వెర వెరగకుండితే వీరిడి శరణంటే శ్రీవేంకటేశ్వరుడు రక్షించును పరగ సంశయించితే పాషండు